ం శ్రీ గురుభ్యో నమే ఓం స్మృతి స్మృతిపురాణామా నమామద్భగత్పాదశంకరంకరం ఓం సహనా సహనౌమత్ సహ వీర్జంకరవహ్రీ మాదిద్దిషావహై శాంతిశాశాంతి సహ ప్రానా ఇతరేతర భేదా ఫేక చేన్నా ప్ర ఇప్పుడు దేహేంద్రియ సంఘాతం నిర్మాణమైనది మంచిభూతంలో ఉంది నిర్మాణం అయిన తర్వాత దాంట్లో ఎవరు ప్రవేశించారు ఎవరు ప్రవేశించారు అంటే పరమాత్మ ప్రవేశించాడు అని ఇప్పుడు ప్రవేశించినది ఎవరు అంటే మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఒక మనిషిని చూడండి ఆయన చాలా మంచిగా ఉంటున్నాడు అంటే ఆ ఎవడో మంచి కూడా అయి ఉండాలి ఇంకో మనిషిని చూస్తే వాడు చాలా దుష్టుడుగా ఉన్నాడు అంటే ప్రవేశించిన వాడు దుష్టుడై ఉండాలి కాబట్టి ఈ విధంగా ఆ ప్రవేశించిన వాళ్లలో ప్రవేశానాలు ప్రవేశించిన వాళ్లలో ఇతర ఇతర భేదాలు ఒకటికి భేదం ఉన్నది కనుక ఆ ప్రవేశించింది ఒక్కడే అనడానికి వేరే ప్రవేశించింది ఒక్కడైతే అందరూ మంచివాళ్లుగానే ఉండాలి లేక అందరూ చెడ్డవాళ్ళుగానే ఉండాలి కానీ కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు కొందరు దేవతలు కొందరు మనుష్యులు మరి కొన్ని పశువులు ఇంత భేదముంటోంది కనుక ఒకదానికి ఒకదానికి పొలిక లేకుండా భేదము కనబడుతోంది కనుక ఆ ప్రవేశించింది ఎవరిలో ఒక్కళ్లే ప్రవేశించారు అని చెప్పడానికి వీర్లేదు ప్రవేశించిన వాళ్ళు అనేకము కాబట్టి ఇప్పుడు పరమాత్మలు ఎంతమంది పరమాత్మ ప్రవేశించేటువంటి ఒక పరమాత్మతో పనవదు చాలా పరమాత్మలు ఉన్నారు అని చెప్పక తప్పదు పర అనేక పర అంటే పరమాత్మ అనేకమవుతుంది ప్రవిష్ఠులు అందరూ ఒక్కటిగా ఉంటే ప్రవేశించిన వాడు ఒక్కడే అని చెప్పగలుగుతాము భేదమును కలిగి ఉన్నారు కనుక ప్రవేశించేటువంటి పరమాత్మ ఒక్కడు అని చెప్పడానికి వీలదు దేవుళ్ళు అనేకము అని చెప్పాల్సి వస్తుంది పరవపక్షం అని ప్రశ్న ఈ ప్రశ్న సమాధానం దేవుళ్ళు అనేకము అని మనవాళ్ళు ఒకప్పుడు ఒక రకంగా స్వీకరించేవారుజం అని దేవుళ్ళు అనేతము ఇప్పుడు వేదంలో యజ్ఞాలు అవి చూసినట్లయితే ఇంద్రుడు అగ్ని వరుణుడు అలాగే అనేక దేవతలు ఆకాశింపబడుతూ ఉంటారు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఇప్పుడు సరిగ్గా పరిస్థితి మనం యజ్ఞశాల ఇప్పుడు దేవాలయం దేవాలయానికి వెళ్తే అక్కడ ఏం చేస్తాం అక్కడ మీకు ఏం కనపడుతుంది అనేక మంది దేవుళ్ళు కనపడతారు కదా కాబట్టి దేవుళ్ళు అనేకము అని దేవాలయాన్ని చూసి లేకపోతే చూసి మనం నిర్ధారించాల్సి అది వేరే ప్రసక్తి ఇక్కడ కూడా సిమిలర్ గా వచ్చింది ప్రవేశించిన వాళ్ళు భిన్న భిన్నంగా కనబడుతున్నారు కాబట్టి ప్రవిష్ఠులు ప్రవేశించిన తర్వాత సిద్ధించినటువంటి పశుపక్ష్యాది ప్రాణులు భిన్న భిన్నంగా వినబడుతున్నారు కాబట్టి ఒకే పరమాత్మ ప్రవేశించేడని చెప్పడానికి వీలు లేదు పరమాత్మే ప్రవేశించేయడం కదా మనం ఉంటాం కాబట్టి పరమాత్మ ఒక్కడు కాదు అనేకము అన్నట్లయితే అది అంగీకారము కాదు అందువల్ల సమాధానం ఏకో దేవో సన్ని బహూ నను ప్రవిభూత గూఢస్స్యాంతరాత్మాజు ఫ్యాన్లు వేరు వేరుగా ఉన్నాయి దీపాలు వేరుగా ఉన్నాయి కనుక వాటిల్లో ప్రవేశించేటువంటి ఎలక్ట్రిసిటీ అనుకుంటున్నారండి అలా అనుకుంటుంది ద్రవిష్టములు భిన్నముగా ఉన్నాయి కనుక ప్రవేశించినది కూడా భిన్నము అని చెప్పనక్కర్లా అలా చెప్పక్కర్లా ఎందుకంటే ఫ్యాన్లు దీపాలు ఇలాంటి గ్యాడ్జెట్స్ ఎన్ని భిన్నాలుగా ఉన్నప్పటికీ వాటిల్లో ఒకే ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుంది అని మనం చెప్పక తప్పదు అయితే అదే విధంగా ఒకే పరమాత్మ ప్రవేశిస్తున్నాడు ప్రవేశించినప్పటికీ వీళ్ళందరూ భిన్న భిన్నాలుగా ఉన్నా వీళ్ళలో ప్రవేశించిన పరమాత్మ మాత్రం ఒక్కడే అది యుక్తి పెద్ద విషయాన్ని స్థుతి కూడా చెప్తోంది కానీ ఏకో దేవ బహుధ సన్నివిష్ట అని ఒక తైత్రీయ ఆరణ్యకంలో ఉన్నది ఉన్న దేవుడు ఒక్కడైన ఆయనే అనేక విధాలుగా ప్రవేశించి ఉన్నాడు సన్నివిష్ట అన్న ఒకటే సమానం రామదులు సత్ నీ వచ్చినవి కాబట్టి సమ్ నీవు వచ్చినాయి సత్తు కాబట్టి ఒకే దేవుడు సకల అనేక విధాలుగా ప్రవేశించి దేవుడు ముక్క దేహంలో ప్రవేశించాడనుకోండి ముక్కలాగే ఉంటాడు నక్క దేహంలో ప్రవేశిస్తే నక్కలాగే ఉంటాడు ముక్క వేరు నక్క వేరు కనుక ఆ రెండు ప్రవేశించిన పరమాత్మ వేరు అనడము తప్పు ఒకే పరమాత్మ అనేక దేహాలలో ఆ దేహముల స్వరూప స్వభావాలకు తగ్గట్లుగా భిన్న భిన్నములుగా ప్రవేశిస్తున్నాడు అని ఒక మంత్రం ఇంకో మంత్రం ఏకస్వం బహుధా విచచార ఆయన అనేక రూపములను ధావించి ఈ జగత్తులో సంచారం చేసినాడు చేస్తున్నాడు అని ఇంకొక మంత్రం చెప్తా కాబట్టి ఒక్కడే ఉండి అనేక విధములుగా సంచరించిన వాడు తర్వాత తమ ఎసి బహున్ అనుప్రవిష్ట అని స్పష్టంగా ఆరంలో మంత్రం ఓ ఈశ్వరని ఒక్కడవే అగుదువు అని అనేకమంది అనేక ప్రాణుల యొక్క నీవు ప్రవేశించి ఉన్నావు అను అంటే ప్రాణులను నిర్మాణము చేసి ఆ తరువాత అను అంటే ఫస్ట్గా నిర్మాణము చేసిన పిడప నీవు ఒక్కడవే అయి కూడా అనేక ప్రాణుల యొక్క ప్రవేశించి అని తర్వాత అతయితే శ్వేతాశ్రుత ఉపనిషత్తులో ఈ మంత్రం ప్రసిద్ధమైనదే ఎక్కువ దేవ ఒకటే దేవుడు ఒకటే దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉండరు అక్కడ ఒక నేను దేవుళ్ళు అనే పుస్తకం నేను దేవుళ్ళు అంటే మరి ప్రతి కూడా ఎంతో దేవుళ్ళని పూజలు చేస్తూ ఉన్నారు కదా ఇప్పుడు రోజు ఇక్కడికి మీరు పాఠానికి వచ్చారు కాబట్టి ఇంకా మీమాంస మీరు అందరూ చేసేస్తున్నారు కానీ మామూలుగా మీరే దేవాలయానికి వెళ్తే అక్కడ ఏముంటుంది మీరు దేవుళ్ళు ఉంటుంది అంతే కదా కాబట్టి ఆయన పుస్తకం రాసినందుకు తగ్గట్టుగానే జనాలకు తగ్గట్టుగానే ఆయన రాశారు కనుక సో అనేక దేవుళ్ళు ఉంటారు అని ఒక అభిప్రాయం అంతే కదా అంటే అలాగే ఉంటాయి అనేక దేవుళ్ళు అది ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ కింద ప్రచారంలో ఉంటుంది అనేక దేవుళ్ళు తర్వాత ఈ కూడా హెచ్చు ఉంటాయి మన హిందూ సమాజంలో క్యాస్ట్లు ఉన్నాయి కదా క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్లు లోవర్ క్యాస్ట్ మిడిల్ క్యాస్ట్లు అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి ఓబీసీలు బీసీలు సీలు ఏలు బీలు సీలు అన్ని అన్ని ఎన్ని ఉన్నాయో ఎస్సీలు ఎస్సీలు ఎస్పీలు ఎవరిలో ఉన్నాయి అలాగే దేవుళ్లలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయి హెచ్చు ఉంటాయి అని అనుకుంటారేమో అలా అనుకోవద్దు కరెక్ట్ కాదు ఎక్కువ ఒకడే ఒకడే దేవుడు సకల ప్రాణుల్లో ఆయనే ఉన్నాడు సర్వ భూత బూఢ బూఢ ఎందుకంటున్నారు మీరు ప్రాణం చూస్తే మీరు కుక్కను చూశాడు అనుకోండి చూశారనుకోండి ఆ కుక్క లక్షణాలే మీరు కనపడతాయి తప్ప వాటి వెనకాల ఉన్న ప్రవేశించి ఉన్న ఈశ్వరుడు నక్కను చూశాడు అనుకోండి నక్క లక్షణాలు కనపడతాయి తప్ప వాటి వెనుక ఉన్న ఈశ్వరుడు కనపడేది మనకు ఎంతసేపు పైకి కనబడుతున్నదాన్ని చూసుకోవడమే తప్ప వాటి వెనుక ఉన్నటువంటి తత్వాన్ని చూసి అలవాటు మనకి లేదు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఏనుగుంది ఏనుగు నేను కుక్కని ఒకే రకంగా మనం చూడడం చూస్తాం కుక్క వేరు ఏనుగు అంటే బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తూ కానీ వాటి వెనుక ఉన్న పరమాత్మ తత్వము ఒక్కటి అని మనం చూడం కానీ పాయింట్ ఏమిటంటే ఎక్కువ దేవ సర్వూ అంచతనే గూఢ అని పరమాత్మాన్ని ప్రాణులలో సమానంగానే ఉన్నాడు కానీ గూఢ రహస్యంగా ఉన్నాడు ఏమిటి రహస్యం అంటే ఆ పైకి కనబడేటువంటి దేహము దేహం యొక్క ఆకారము తర్వాత ఆ ప్రాణశక్తి ఆ మనస్సు ఆ ప్రవృత్తి వాటిని బట్టి మనం భిన్న భిన్నాలుగా చూస్తున్నాం తప్ప వాటి వెనకాల దాగి ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని మనం చూడలే చూడలేకపోతున్నాం అది గూఢ అందు సకల ప్రాణులలోనూ వ్యాపించి ఉన్నాడు సర్వం వ్యాపి ఎందుకంటే అన్ని ప్రాణులు ఏదో ఒకే పరమాత్మ ప్రవేశించి సర్వ ప్రాణులలో సర్వభూత అంతరాత్మ అంతర్ లోపల ఉండి ఆత్మ నియంత్రించేవాడు నియంత్రించడం అనగానే కన్ను చూస్తూ ఉన్నాయంటే కన్ను చూసేట్లా కన్నుకు శక్తినిచ్చేవాడు చెవులు వినిట్లా శక్తినిచ్చేవాడు మనస్సు సంకల్పించేట్లా శక్తినిచ్చేవాడు కాళ్ళు నడిచేలా శక్తినిచ్చేవాడు అది అంతరాత్మ అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వస్తుంది సరే దాన్ని మీద అంతరాత్మ అనొచ్చు బయట నుంచి వైర్ ద్వారా మన దగ్గరకు వస్తున్నాయి మెయిన్ రిసీవింగ్ గా ఏదో ఉంటుంది కదా ఒకటో ఉంటుంది రిసీవ్ అవుతుంది నుంచి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నింటిలోకి అక్కడి నుంచి పోతుంది పోయి ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ హీటర్ ను నియంత్రిస్తుంది ఫ్యాన్ నియంత్రిస్తుంది కూలర్ను నియంత్రిస్తుంది రిఫ్రిజిరేటర్ ని ఏసీని టీవీని అన్నింటినీ నియంత్రిస్తూ ఉంటుంది సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నప్పుడు దాన్ని నియంత్రిస్తుంది ఈ విధంగా ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని రకముల పరికరములను లోపల ఉండి నియంత్రిస్తూ ఉంటుంది చక్కటి దృష్ణాంతం సరిగ్గా అదేవిధంగా ఒకే పరమాత్మ ఇన్ని ప్రాణులలో ప్రవేశించి వారి లోపల ఉన్నదై వారి యొక్క చేష్టలన్నిటినీ కూడా చక్కగా నియంత్రిస్తూ ఉన్నది అని ఈ విధంగా శృతులు చెప్తూ ఉంటే నువ్వు చెప్పే మాట ప్రవిష్ఠులు భిన్న భిన్నములుగానున్నారు కనుక ప్రవేశించిన వాళ్ళు కూడా అనేకముండాలి కనుక దేవుళ్ళు అనేకము అంటే ఏదైతే దేవుళ్ళు మళ్ళీ పనిచేసుకోవాలన్నమాట ఈ పది మంది నేను నేను ప్రవేశిస్తాను ఆ యాభై మందిలో నువ్వు ప్రవేశించు అని అలాగే దేవుళ్ళు కూడా పంచేశ్వరిని ప్రవేశించారు అన్న మాట తప్పది ఓకే పరమాత్మ దీని మీద మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు జరిగిన చర్చ చూసినట్లయితే మనకు ఒక సంఘటన సెటిల్ అయిపోయింది అదేమిటంటే ఈ ప్రవేశాన్ని దేవుడు సకల ప్రాణములలో ప్రవేశించినాడు అని ఈ ప్రవేశాన్ని యుక్తంగా నిలబెట్టడం కుదరటం లేదు నా నా ఉపపతి యుక్తియుక్తంగా దాన్ని ఏ దృష్టాంతం చెప్పినా దాని మీద మళ్ళీ రండి ఇక్కడ ఒక సీటు ఉన్నామా మీరు ఆ సీటు ఖాళీ అన్న మీరు అటువంటి మీరు ఎక్కడ ఒకటి కాబట్టి ప్రవేశాన్ని ఏదో రకంగా సర్దుబాటు చేసి దేవుడు ప్రవేశించాడు అని చెప్దామనుకుంటే దాని మీద ఏదో అబ్జెక్షన్ అబ్జెక్షన్ తీసి పక్కన మరో సమస్య మరో అబ్జెక్షన్ దాన్ని దాన్ని చేస్తే ఇంకో అబ్జెక్షన్ ఈ రకంగా ఇప్పటికి మనం పది పన్నెండు అభ్యంతరాలను లేవనెత్తినాము వాటన్నిటికీ సమాధానం చెప్తూ వచ్చినాము దీని ప్రశ్న వేసి వాడు పూర్వపక్ష ఏమంటున్నాడంటే చూడగా ఈ ప్రవేశము ఇది యుక్తియుక్తముగా నిలబడుతుందా నిలబడదా అది మన ఇద్దరం సెటిల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఏదో డౌట్ అడుగుతాను నువ్వేదో చెప్తూ ఉంటావు మళ్లీ నేను అడుగుతాను మళ్లీ నువ్వు చెప్తాడు మళ్లీ నువ్వు చెప్తాను ఎప్పటికైనా నేను సంతృప్తి ప్రవేశం వింది కరెక్టే అని నేను అనుకునే పరిస్థితి నాకైనా కనబడలేదు కాబట్టి నేను ఆ టాపిక్ ని ప్రస్తుతానికి పక్కన పెడతాను ఇంకో టాపిక్ నువ్వు సెటిల్ చేయి ఈ టాపిక్ తర్వాత ఉంటావు ప్రవేశ ఉపపద్యతే నా ఉపద్యతే చెప్పండి ప్రవేశ ఉపపద్యతేవత్ ఇప్పుడు పార్లమెంట్ లో ఏదో బిల్లులు పెట్టారు ఓ బిల్లు పెడితే అక్కడి నుంచి అపోజిషన్ వాళ్ళందరూ గగ్గోలు పెట్టేసి ఈ బిల్లు మేము ఒప్పుకోము సరే పోవాలండి ఆ బిల్లు పక్కన పెట్టి ని బిల్లులు సమస్య లేని బిల్లు ఇంకో ఐదారు పెండింగ్ ఉన్నాయి వాటిని ఈ బిల్లు కోసం వాటి నుండి కాపీయాలి వాటిని మేము ప్రవేశపెడటం మీకు అంగీకారమేనా అంటే సరే కానివ్వండి అన్నట్టుగా ఈ ప్రవేశము యుక్తియుక్తమా కాదా ఉప పద్ధతి అంటే యుక్తియుక్తమగుతున్నది లేదా కాదు అనేది మనకి ఇప్పటికి మనం దాన్ని సెటిల్ చేసే పరిస్థితి మనకు కనపడటం లేదు దాన్ని పక్కన పెట్టండి పక్కన నా మార్గం విషయం చెప్పండి ప్రవిష్టానం సంసారిత్వా అనన్యత్వాచ్ పరస్య సంసారిత్వం ఇది చేతుల పురోపక్షాలు ఎలాగే ఉంటాయి ఈ పురోపక్షాలను పట్టుకెళ్ళి ద్వైతులు వాళ్ళు ఏమంటారంటే ఈ అద్వైతం పోసగదు అంటారు ఎక్కడి యుక్తులు ఎందుకు పోసగదు అంటే ఇప్పుడు దేవుడే జీవుడు అద్వైతం అంటే కదా మరి దేవుడే జీవుడు దేవుడే జీవుడైతే ఈ జీవుడు ఎలా ఉన్నాడు నీకు ఎలా కనపడుతున్నాడు ఓసారి సుఖము ఓసారి దుఃఖము ఓ రోజేమో ఆనందము ఇంకో రోజు దుఃఖము సుఖీ దుఃఖి దాని పేరు సంసారి సంసారి అంటే సుఖీ దుఃఖి అని కాబట్టి అలాగే కనపడుతున్నాడు కదా అవునండి కనపడుతున్నాడు కాబట్టి జీవుడు సంసారీయే కదా అంటే సంసారీయే దేవుడే జీవుడు కదా భేదమైన లేదు కదా లేదు కాబట్టి ఇప్పుడు ఏం తెలియదు దేవుడే సంసారి అని దేవుడు సంసార అనే మాట పొసకదండి దేవుడు సంసార అయితే మనం పూజించడం అది అనవసరం మనతో పాటే ప్రాజెక్టు కూడా పడుతుంటారు దేవుడు సంసారి అని తెలియదు కాబట్టి ఈ దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తావు అని సో ప్రవిష్ఠులు అంటే ఇప్పుడు మనకు కనపడుతున్న వాళ్ళు ప్రవిష్ఠులు ఈ ప్రవిష్ఠులందరూ సంసారులుగా ఉన్నారు అవునా కదా అవును ప్రవేశించిన పరమాత్మకి మనకి కనపడుతున్న ఈ ప్రవిష్ణుడికి భేదము లేదు అనన్యము అను అంటావు కదా అవును మరైతే ఆ పరమాత్మకి సంసారిత్వము వచ్చి పడింది పరమాత్మ సంసారి అయినాడు ఇది చే అని మళ్ళీ ప్రశ్న పూర్వపక్షం నా అది అంగీకారం కాదు ఇప్పుడు మామూలుగా పురాణాల్లో ఉంటారు శ్రీకృష్ణుడు సంసారయా కాదా అని ఏదో అడుగుతూ ఉంటాం సంసారి కాదు అని చెప్తారు శ్రీకృష్ణుడు మీరు సంసారి అంటే అది పొస్తలేదు కనపడండి అక్కడ శ్రీకృష్ణుడు సంసారి అనేసి మనం నిర్ధారణ చేయటానికి వీల్లేదు ఎలా కనపడ్డా శ్రీకృష్ణుడు సంసారి కాదనే చెప్పాలి సో అక్కడ పురాణంలో వచ్చిన ప్రసక్తే ఇక్కడ వచ్చింది కాబట్టి పరమాత్మ సంసారే అవుతున్నాడు అని పొరపొచ్చాడు దాని మీద నా ఒక అది అంగీకారం కాదు అందువల్ల అంటే అశనాయా శృతి ఉన్నది ఆ శృతి ఏమని చెప్తా పరమాత్మ వీటన్నింటికి దాటేసి పైన ఉంటాడు అత్యయ అతి అయ అయగత దాటేసి ఉంటాడు దేని వీటిని దాటేసి ఉంటాడు ఈ సంసారులలో మీకు అనేక ద్వంద్వములు కనపడతాయి నేను సంసారాన్ని చూడండి వాళ్ళలో ద్వంద్వాలే ద్వంద్వాలు మామూలుగా మూడు చెప్తారు మూడు రోడ్లు ఆరు షడూర్మి అంటారు మూడు రోడ్లు ఈ ఆరు సంసారికి లక్షణాలు జీవ లక్షణాలు ఏమిటది అశనాయా పిపా అశనాయాది అంటున్నారు కదా అశనాయా పిపాస అంట ఆకలిదలు జన్మ మరణములు సుఖ దుఃఖములు ఇవ్వాలి చాలు కదా ఇంక ఇంతకంటే ఏం కావాలి పుట్టాడు చస్తాడు జన్మ మరణములు ఓ రోజు సుఖం ఇంకో దుఃఖం రోజంతా సుఖం అని కూడా వీళ్ళు ఒక గంట సుఖం ఇంకో గంట దుఃఖం ఎందుకంటే సెల్ ఫోన్లు వచ్చాక ఇంకా రోజంతా సుఖం అయిపోయింది పూర్వైతే కార్డు వచ్చింది ఒక కార్డు వచ్చేది ఆ కార్డు వచ్చిన రోజున దుఃఖం అది వచ్చేదాకా సుఖం అలా ఏదో ఉండేది ఇప్పుడు ఇంకా అది ఏం లేదు సెల్ ఫోన్ లో సెల్ వచ్చేస్తుంది వార్త కాబట్టి దుఃఖాలు గంట సుఖం ఇంకో గంట దుఃఖం సుఖ దుఃఖములు జన్మ మరణములు ఆకలి దత్తుకలి ఎలాంటి ఆకలి మధ్యాహ్నం పెట్టే ఆకలి రాత్రి పడితే ఆకలి అర్ధరాత్రి తెలివి వస్తే ఆకలి ఎప్పుడు ఆకలి ఆకలి ఏదో ఉంటే నీళ్ళు కట్టుకుని ఆలుతావు మేడం సో ఈ విధంగా ఈ సంసారులు ఈ షడూర్ములు వేగిపోతూ ఉంటారు ఈ ఆరు కూడా ఆ పరమాత్మకి లేవు సుమా అని శృతి చెప్తోంది కాబట్టి పరమాత్మని సంసారి చేసి కూర్చోబెట్టడము ఓకే పూర్వపక్షం సుఖ్యవ దుఃఖిత్వాది దర్శనా ఇది నా ఏమంటే ఇప్పుడు పరమాత్మకి సంసారం లేదన్నారు ప్రవేశించింది ఎవరు పరమాత్మ అంటే ఇప్పుడు పరమాత్మయే జీవుడయ్యాడు కాబట్టి జీవుడికి సంసారం లేదని చెప్పినట్లే జీవుడికి సంసారం లేకపోవడం ఏమిటండి వాడు ఒక గంట సుచి ఇంకో గంట దుఃఖి కనబడుతోంది కదా కనబడుతున్న దాన్ని కాదనడానికి వీట్లేదు ఒకవైపు అనుభవానికి వస్తుంటే కాదనడానికి వీర్లేదు ఇప్పుడు మోదీ గారి డిమానిటైజేషన్ కరెక్టా కరెక్టే ఎందుకని కనబడుతోంది కదా అందరూ సపోర్ట్ చేశారు ప్రజలందరూ సపోర్ట్ చేశారు తర్వాత మోదీ గారు డిజిధనం డిజిటల్ ధనం అని పెట్టారు అంటే మీరు ఇంకా డబ్బులు ఊరికే కాయితాలు లెక్క పెడుతా ఉన్నాం ఇదంతవసం అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ అని పెట్టారు పెడితే వీళ్ళందరూ ఈ అపోజిషన్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇండియాలో ఎవరు చదువుకోలేదు అందరూ మూర్ఖులు వీళ్ళు ఈ మూర్ఖ జనానికి డిజిధనం అసలు అని వీళ్ళందరూ అప్పు వచ్చేసారు అంటే ఆయన అన్నాడు మరి వీళ్ళందరినీ మూర్ఖులుగా అచ్చిపెట్టింది ఎవరు నేను కాదుగా నేను ఉన్న కాకపోయిన వాడిని మూర్ఖులుగా చేపెట్టిన వాళ్ళు మీరన్నమాట మీరే కదా అక్క పెట్టారు మరి మీరే సిగ్గుపడాలి ఎప్పుడోప్పుడు మొదలు పెట్టాలా అక్కర్లేదా నేను మొదలు పెట్టుకున్నాను అని మొదలుపెట్టారు నేను ఆశ్చర్యపోయాను మొన్న బోర్డు చూసి ఇక్కడ మామిడి కొళ్ళు అమ్మకూడదు ఆర్గానిక్ మందులు మందులు లేకుండా అందులతో ఉన్న క్రెడిట్ కార్డులు పేటీఎం లు యాక్సి చేయడం రోడ్డు పక్క రోడ్డు పక్క ఇక్కడ బలహం వెళ్ళిన క్లాసు వెళ్ళాను అప్పుడు చూసాను అంటే రోడ్డు పక్క మామిడి పళ్ళు అయినప్పుడు కూడా వాడు పేటిఎం ను పుట్టుకుంటాడు క్రెడిట్ కార్డు పిచ్చుకుంటాడు అని తర్వాత ఈ పెట్టి ఈ దీంట్లో డిజి ధన్ లో బేర స్థానాలు ఉండవు వంకాయల బేరాలు ఉండవు మీకు నచ్చితే తీసుకోవడం నాకు తెలియదు బ్యారేజ్ చేసేటికి ఎవరు ఉండడు అక్కడ మీరు బ్యారేజ్ చేస్తే వాడు వెళ్ళడం సార్ మీరు అప్రెస్ అంతే తప్ప బేరం మాట్లాడడం ఇప్పుడు లోకంలో మొత్తం అంతా కూడా ఈ డిజి ధన్ వచ్చేసాం ఈ కాగితాలతో వ్యవహారం చేసేవాళ్ళు నాలుగే కోటి గారు చక్కమైన వాళ్ళు ఎవరో కొద్ది మంది మీరు మొన్న ఒక ఆయన ఏదో ఒక రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ చేశాడు నేను సలహా చెప్పాను అంతా బయకు పెట్టుకోండి బాయకొద్దు హాయి కదా లాంటి రైజంద్రబాబు అంతా బయట మీకు సలహా చెప్పండి నేను ఆ పని చేసుకున్నాం ఇలాలో వైటు రియల్ ట్రాన్సాక్షన్ వైట్ అంటే నాకు కళ్ళు తిరిగిందంత పని ఆశ్చర్యం ఎంత మార్పు వచ్చిందోనండి సో సుఖ సుఖము దుఃఖము సుఖ దుఃఖాలు మనకు కనబడుతున్నాయి కనబడుతుంటే లేదా లాడతాను ఇప్పుడు ఈ జీవుడు నీకు కనబడుతున్నవాడు జీవుడే కదా అవును వాడు సంసారయా కదా సంసారయే నువేమో జీవుడే దేవుడు దేవుడే ప్రవేశించి జీవుడయ్యాడు అంటున్నావు అంటే ఇప్పుడు దేవుడికి సంసారం వచ్చిందన్నమాట కనబడుతూ ఉంది కాబట్టి దేవుడే జీవుడిగా ప్రవేశించినాడు అని చెప్పే మాట అంగీకారం కాదు ప్రవేశించాడు కానీ దాటి ఉన్నాడు అతి అతిగా అతీత్యే అంటే శుభ దుఃఖాదులతో అతీతంగా ఉంటున్నాడు అన్ను దేవుడే ప్రవేశించి జీవుడు రూపంగా ఉంటూ శుభ దుఃఖములతో అతీతంగా ఉన్నాడు అన్ను అనుకున్నావు అలాగే అనుభవం అలా అలా లేదు ఈ సోకాడు జీవుడు సుఖదుఖములతో సతమతమవుతున్నట్టుగానే అనుభవము కాలదు కాబట్టి ప్రవేశించిన వాడు పరమాత్మే వాడే జీవుడు అని ఎలా చెప్పగలవు పూర్వపక్షం ఇది ఈ పూర్వపక్షం అంగీకారం కాదు ఎందుకో తెలుసినే లోకే నృతే అనే శృతి చెప్తోంది ఏమని ఆ లోపల ఉన్న పరమాత్మ ఉన్నాడే వాడు బాహ్యుడే తప్ప వాడు ఈ దేహంలో భాగ్యం కాదు ఈ దేహేంద్రియ సముదాయంలో భా కాదు ఇప్పుడు మీకు నేను అది నీకు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది బాహ్య అనే పద ఇప్పుడు ఆకాశము ఘటంలో ఉంది సందేహం లేదు ఆకాశము ఘటంలో ఉందా లేదా ఉంది కానీ ఆకాశము ఘటమునకు చెందినదా కాదా చెప్పండి ఉండే కాని ఘటమునకు చెందినది కాదు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ఉంది కానీ ఫ్యాన్ కు చెందినది మాత్రం కాదు అలాగే ఈ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కానీ ఈ హృదయములో ఉండే సుఖ దుఃఖములను నెత్తిన వేసుకుని చెంది ఉన్నవాడు మాత్రం ఇప్పుడు మీరు గమనించండి హృదయం లబ్ డబ్ కొట్టుకుంటూ ఉంటుంది దానికి ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ లేకుండా ఏదో కొట్టుకుంటుంది ఆ ఇంటెలిజెన్స్ ఏమిటో తెలుసుకుంటే దాని పేరే సైన్స్ అన్నారు అనే మెడిసిన్ అన్నారు మెడిసిన్ వాళ్ళు ఎవరైనా చెప్పారు డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది అని చెప్తారు ఎలా ఆ డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుందని వాళ్ళు మెటర్లు తీశారు నేత చేస్తే ఎవరికైనా తక్కువ కొట్టుకున్నా ఎక్కువ కొట్టుకున్నా అది వ్యాధి కాబట్టి ఆ గుండెకాయలో ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది ఒక చైతన్యం ఉన్నది దాంతో సందేహం ఏం లేదు ఆ చైతన్యమే ఆ గుండెను అలాగా ప్రవర్తిలు చేసుకోవాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ చైతన్యము ఆ గుండెకు పరిచ్ఛిన్నమై పరిణితమై ఉన్నదా లేదా కాబట్టి The, the awareness is in the body, but not of the body. Redических can be revealed. It can be formal is not seeing a fan, or elektricity is not going to avoid. Also, we still have solar electricity to address very few buildings. Cloud happening. And we see it areSteekambling. From the front of us, this can be more of a yantar in English or other. లోపల ఉన్నప్పటికీ అతీతంగా ఉన్నది దాన్ని ఏమంటారు ప్రాన్స్షన్ అని అంటారు అర్థమైందండి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ రిలేషన్ మీరు ఎలా చెప్పొచ్చు ఎలక్ట్రిసిటీ ఈజ్ ఇర్మనెంట్ ఇన్ ది ఫ్యాన్ బట్ అట్ ది సేమ్ ఇట్ ఈస్ ట్రాన్స్షన్ చెప్పొచ్చు కదా అలాగే ఆ పరమాత్మ ఈ దేహంలో ఉన్నాడు ఏమి సందేహం లేదు ఉన్నమాట వాస్తవం ప్రవేశించాడు కదా ప్రవేశించినప్పుడు ఉండకుండా ఎక్కడ పోతాడు ప్రవేశించి ఉన్నాడు కానీ బాహ్య ఈ దేహము ఇంద్రియములు మనస్సు దీంట్లో ఉండే మంచి చెడులకు అతీతంగా ఉన్నాడు బయట ఉన్నాడు చెప్పిన లోక దుఃఖైనా లోకంటే యొక్క దుఃఖైనా దుఃఖము చేత నీత్యే లేపమును పొందుతలేదు ఏమంటే ఇప్పుడు మీరు ఆలోచించండి సుఖ దుఃఖములు ఎక్కడ మీకు అనుభవానికి వస్తాయి మనస్థుల అనుభవానికి వస్తాయి లోపల అనుభవానికి వస్తాయి సుఖ దుఃఖములు బయట అనుభవానికి రావు లోపల అనుభవానికి వస్తాయి అంచేతనే మీరు లోపల దుఃఖంగా ఉన్నా బయటికి నవ్వు ముఖం పెట్టవచ్చు ఏమండి బయట వాళ్ళకి తెలియకుండా మీరు చేసుకోవచ్చు ఏమంటే లోపల సుఖంగా ఉండి కూడా బయటికి ఎదుగుముఖం కూడా పెట్టవచ్చు అలా చేస్తారు వాళ్ళు నాకు సందా చేయడానికి వస్తున్నారు అనుకోండి వీడు లోపల సుఖంగానే ఉంటాడు ఏడు ముఖం పెట్టుకుంటాడు లేకపోతే ఇంట్లో వాళ్ళని ఏడవ ఉంటాడు కూడా ఓసారి ఓ ఏడుపు ఏడవని నష్టం ఏం ఏడుస్తారు అయ్యో నాయన అమ్మో నాయనా ఏదో ఏడుస్తారు ఏమీ ఏడవడం మహాభాగ్యమే ఉంది సో ఏడిచేటికి వచ్చే ట్రెండ్ దాకొచ్చి వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నట్లు మాట వీళ్ళు అని వాళ్ళు వెనక్కిపోతారు సుఖ దుఃఖములు బయట అనుభవానికి రావు లోపల అనుభవానికి వస్తాయి ఎవరికి అనుభవానికి వస్తాయి సుఖ దుఃఖములు నాకు అనుభవానికి వస్తాయి నేను నేను ఒకటి ఉన్నాను కదా నాకు అనుభవానికి వస్తాయి నాకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు ఎక్కడున్నాయి మనస్సులో ఉన్నాయి మనస్సులో ఉండి అనుభవానికి వస్తాయి నాకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమి వచ్చిందంటే ఉండే సుఖాన్ని అది నా సుఖమే మనస్సులో ఉండే దుఃఖము నా దుఃఖమే అని ఆ ధ్యాసే సమస్య దీన్ని నేను పరిష్కారం కూడా చేయవచ్చు ఇప్పుడు పరిష్కారం చేసే ఇప్పుడు కొంచెం ధ్యేన లక్షణాన్ని కలిగి ఉండాలి నేను ధ్యేన పూర్వమై లోకంలో జనాలు ఎలా ఉంటారంటే చాలా వేల మనస్సు కలిగి ఉంటారు సుఖం వచ్చినా పట్టం లేదు మనస్సు అలా ఉంటాను జనాలు వచ్చిందనుకోండి అంత పౌర్మూర్తనంతో గెంతులు వేస్తాం వెళ్ళిన వాడిని తిప్పుతాం దుఃఖం వచ్చిందనుకోండి ఏడు ముఖం పెట్టుకుని బోర్ బోత్మని ఏర్పేస్తాం ఒకరికాయ వ్యాపారం చేసేవాడు ఒకరికాయ ధర పెరిగింది అనుకోండి ఇంకా ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వెంతరా నువ్వెంత నువ్వు నీ బతికి వెళ్తాన్ని చాలా అవహేళన చేస్తావు చాలా పౌరమూర్తగా ఉంటాయి అంటే ఒకరికాయ బాగా ధర బాగా ఈ ప్రవర్తన గురించి మనం చెప్పచ్చు ఇంకోప్పుడు ఒక ధరపడిపోయిందని కొంతకొబ్బరికే ధరపడిపోయినా వీడు లక్ష కొబ్బరికే పోగేసి పెడతాడు సడన్ గా ధర సహనం అయింది వీటి లక్ష కొబ్బరితో కుళ్ళుతో ఒకటి దాంతో వీడి మొత్తం సంపన్నంతా కూడా పోయేది అప్పుడు భోగోతుంది ప్రపంచంలో ప్రళయం వచ్చేసినట్టుగా అసలు ఈ సృష్టి కూడా తలబిందులైపోయింది అన్నంత అడావిడిగా ఏడుస్తాడు అలాగా చాలా బేల మనస్సుతో ఉన్నవాళ్ళు ఇటువంటి సస్యాన్ని తెచ్చుకోలేరు ఎందుకంటే వాళ్ళు మనస్సుతోటి చాలా మమేకమైన ఉంటారు మనస్సులో ఉండే సుఖ దుఃఖములు దానే అనే మమేకంలో ఉంటారు కానీ మీరు కనుక ధీర పురుషులే అంటే బేళధనాన్ని పక్కన పెట్టి సో ఆ రకమైన వీక్నెస్ మన మనస్సు యొక్క బలహీనతను పక్కన పెట్టి ఒక్క పితడు ధైర్యంగా ఉండి మీరు మనస్సులో వచ్చిపోతూ ఉండేటువంటి సుఖ పరిశీలించడం ఒక్క పితలు మీరు అభ్యాసం చేశారా ఓకే ఇంత అభ్యాసం చేశాను అనుకోండి అదే మీరే చెప్పుకోవాలి మీకు మీరే పాఠం చెప్పుకోవాలి ఈ సుఖాలు వస్తూ ఉంటాయి ఉడితే మనం పొగుద్దాం మీకు పొగరపడాల్సిందేం లేదు ఈ సుఖం వచ్చిన సుఖం ఎంతకాలం ఉంటుంది ఈ గారు వస్తుంది రేపు పోతుంది మనం వినయంగా ఉండాలి అని మీరు చెప్పుకున్నారనుకోండి అంటే అంతట్లోకి మీకు సుఖానికి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది అలాగే దుఃఖం వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఎంతో ఇంత కష్టం అనిపిస్తుంది సరే కానీ మరి ఆపదలు మనుషులకు వస్తాయి తప్ప రాణులకు రావు కానీ స్తంభాలకి గోడలకి రావు ఆపదలు ఎవరికి వస్తాయి ఆ గోడలు స్తంభాల మధ్యన బట్టి మనుషులకి వస్తాయి ఆపదలు కాబట్టి ఎవరు వస్తూ ఉంటాయి ఆపదలు మనం ధైర్యంగా వాటిని స్వీకరించాలి కానీ దాన్ని మనం మనం ఎన్నెన్నో కష్టాలు పడ్డాము ఆ కష్టాలన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చినాము ఇది ఇంకో కష్టం దీన్ని కూడా దాటేద్దాము ఏం పర్వాలేదు అని మీకు మీరు ధైర్యం చెప్పుకున్నారనుకోండి అప్పట్లోనే మీకు ఆ కష్టానికి లేకపోతే ఆ దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఏర్పడు అవునా కదా ఇప్పుడు చెప్పండి సుఖ దుఃఖములకు మీకు మధ్యలో ఆ స్టేస్ ఉందంటారా ఉంది మీరు అజ్ఞానం ఆ స్టేస్ని మీరు పోగొట్టుకుంటే దానికి ఎవడం చేస్తుంది ఆ స్టేస్ మీరు కొంచెం అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ధీర పురుష లక్షణాన్ని ఉండాలి ఉండాలి అలాగే భేదఫలంగా ఉండకూడదు అజ్ఞానంగా ఉండకూడదు ధైర్యంగా ధీనపు రెండుగా ఉండాలి ఊరికే మంత్రాలు ఇక అర్థంగా జరిగేస్తే అయిపోలేదు పూజలోకి చేసేస్తే కనిపడలేదు ఈ ధ్యేదక్షణాన్ని మనం కలిగి ఉండాలి అంటే కానీ కష్టాలు వస్తూ ఉంటాయి శ్రీరాముడికి ధర్మరాజు గారికి వచ్చాయి మనకు వచ్చిన కష్టాలు అనుకో అని మన కళ్ళ ముందే పెద్దలు ఎన్నెన్నో కష్టాలు అనుభవించి వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు అలాగే మనకు కూడా వచ్చాయి ఒకవారు వస్తాయి అయితే పోతాయి అనే ఆ ధీర లక్షణాలను మీరు కనుక ఇక్కడ చెప్పిన ఈ శుద్ధి వాక్యం మీకు అనుభవానికి వచ్చేస్తుంది ఏమిటి నలిత్యతే లోక దుఃఖి ఆ అనుభవానికి వస్తున్న దుఃఖము మిమ్మల్ని లేపము చేయటం లేదు అని అంటే అర్థం ఏమిటి మీరు ఈ దేహేంద్రియములందు మీరు ఉన్నప్పటికీ మీరు లోపల ఉన్నారు కానీ దీనికి చెంది లేదు లేదు దీనికి అతీతంగానే ఉన్నారు కాబట్టి దాన్ని డివినిటీ అంటారు ఆ డివినిటీ అంటే హృదయంలో ఉన్నా ఆ సుఖదుఖములు ఆ హృదయంలో ప్రకాశించే పరమాత్మను సృష్టించవు డివినిటీ ఆ డివినిటీ ఉంది దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు సంభవమే ఉందని ప్రూఫ్ ఎవరు మీరే ప్రూఫ్ ఇంత వేరే ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు వాక్యం అలా చెప్పింది పరమాత్మ దీంట్లో ప్రవేశించాడు కనుక జీవరూపంగా మనకు కనబడుతున్నాడు కనుక నిజంగానే జీవుడైపోయాడు సుఖి దుఃఖి సంసారం అయిపోయాడు అనే మాట తప్పు నల్లితే లోక బుక్ అయిన వాక్యుతే ఎనిమిదో పూర్వపక్షం ప్రత్యక్ష మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ మన ప్రత్యక్ష అనుభవానికి విరుద్ధంగా ఉంది అందరూ మీరు చూడండి ముఖంలో జనాలు చూడండి ఎవ కష్టాలు వచ్చి కష్టాలు పడుతున్నారు దుఃఖాలను అనుభవిస్తున్నారు మీరు వచ్చే పెద్దోపన్యాసం చెప్పి మీకు దుఃఖానికి మధ్యలో గ్యాప్ ఉంది సుఖం సుఖం మనస్సులో అని చెప్పి మిమ్మల్ని ఒక సాక్షికి నింపకాయ కొడితే అప్పుడు మా నింపకాయ కొట్టిన అడుగుతాం ఇప్పుడు సుఖం నీకు వచ్చిందా మనస్సుకు వచ్చిందా ఆత్మకు వచ్చిందా అని అడుగుతాం అప్పుడు తెలుసు వస్తాయి నేను ఒకసారి వేదాంత సభలో ఒక ద్వైతి ఉన్నాడు వ్యక్తి ఒళ్ళు పంట అద్వైతులు అంటే ఒళ్ళు కొంటాం ద్వైతికి అవలే ఉంటుంది అద్వైతికి ద్వైతులు అంటే ఎందుకని వాళ్ళు ఆత్మస్థులు ఉంటుంది చెప్పే మాటలు తెలివి తక్కువ ఏదో మాటలు చెప్తా ఉంటారు ఇది చిన్నపిల్లలు ఏదో వదరు సార్ తెలియకేదో వదరుత వాళ్ళని ద్వేషిస్తారా ద్వేషించారు అని ఊరుకుంటాం అలాగే అంటే ఇది చెప్పే మాటలు తీసుకుని విరోధించింది ఏంటంటే అద్వైతులకి విరోధం ఉండదు కానీ ద్వైతులకి మాత్రం అద్వైతులు చాలా విరోధం ఉంటుంది ఎందుకు విరోధం వాడు ప్రతిరోజు నాకంటే ఘనంగా ఉన్నామో దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటాడు అలాంటి దేవుణ్ణి పట్టుకుని వీడు నేనే అంటాడు వీడని వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ మంట మీరు చూస్తే తెలుస్తుంది మీరు నన్ను చూడడమే తప్ప లోకాని చూస్తే తెలుస్తుంది నేను కొంచెం లోకాన్ని చూశాను ఇవ్వకుండా లోకాన్ని చూసిన పెద్దగా విహోజ్లు ఉంటారు నాకు ఒక దొరికాడు ఆయన అన్నాడు ఏమన్నా ఆయన నువ్వే నా దేవుడు అని అంటే నేను అన్నాను ఏమన్నవి లేదు నా దాని నేను ఏదో రెండు మిత్రులు బోధించేస్తున్నారు మీరు ఇలాంటి ప్రశ్న అడిగితే అంటే మనం కదా నువ్వే నా దేవుడివి చెప్పు అంటే నేను చెప్పడం కాదయా నాకు పద్మవశయం లేదా అంత శృతి చెప్తోంది కదా నీకు అసలు శృతి వాక్యం ఉంది ఏమన్నా ప్రమాణ బుద్ధి అని కదా పద్మవశం అంటే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళంతా నేను అడిగిన దానికి అపారని చెప్పాల్సింది కూడా లేకపోగా పైగా దబాయించి నేనే దేవుణ్ణి అని చెప్తున్నాను గమనించే చుట్టుపక్కల అవునండి ఎంత బాట నేనే దేవుణ్ణి అని నేను ఆటలే ఓ శుతికి చూస్తూ మీరు అది సరే ఘటం సత్యమా నిత్య నిత్య అంటే అయితే ఘటం పట్లొచ్చి మీ బుర్ర మీద గుండె మీద పుడితే గాయం తరుగుతుందా తగ్గదు అంటే నేను చెప్పాను అప్పుడు కూడా ఘటన ఇచ్చేయడానికి అప్పుడు కూడా ఘటన ఇచ్చేది మీరు అతని చేయాలి నేను పర్వాలేదు నేను ఏదో పత్తి ఏదో వేస్తున్న పను మాత్రం సత్యం కాదు ఘటన ఇచ్చేది మరి గాయం నేను వల్ల తగిలింది వృత్తికే వల్ల తగిలింది ఘటన వల్ల తగ్గింది అంటే కాబట్టి గాయాన్ని నేను చెప్పండి నాకు నేను అడిగాను నేను చెప్పండి గాయాన్ని మృత్తిక వల్ల జరిగింది ఘటం వల్ల తగిన మృతిక వల్ల తగ్గింది సపోహటంతో మొత్తారనుకోండి ఆ లోహం వల్ల దెబ్బ తగ్గుతుంది తప్ప ఘటం వల్ల దెబ్బ తగ్గుతుందా ఘటం అనేది ఏమిటండి మీ ఒక రూప రూపము నాణము తప్పది వేరే ఏమీ లేదు ఘటం అనేది ప్రతీతి ప్రతీతి అక్కడ ఉన్నది వృత్తికై అక్కడ ఉన్నది ఘటం కాదు ప్రతీకి మాత్రమే అని నేను చేశాను కాబట్టి ద్వైతులకి ఈ అద్వైతులు చెప్పే మాటలు వింటే అర్థోళ్ళు అంటారు సో ఇక్కడ ద్వైత పూర్వపక్షం ప్రత్యక్ష విరోహా దయ చూడండి లోకంలో చూడండి అందరూ దేవాలయాలు తిరుపతి చాలహస్తులు పూజలు చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు దుఃఖం నుంచి బయటపడ్డారనే కదా చేసుకుంటున్నారు అంత కష్టపడుతున్నారు అయితే వాళ్ళంతా వెళ్ళి వాళ్ళు అదే చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి ఎవరిని చెప్తాం అవును వెళ్ళి వాళ్ళనే చెప్పాల్సి ఉంటుంది కానీ పూర్వపక్షాలు అయితే లోకంలో చూసుకో ప్రత్యక్ష విరుద్ధంగా మాట్లాడుతున్నావు శుభ దుఃఖాన్ని కంటే అతీతమైనది ఆత్మతత్వము అని నువ్వు చెప్తున్నావు ఇప్పుడు లోకంలో చూడు ఇప్పుడు నిన్నే నాకు గుతుతాం నీ జడ్డులో అంటే అప్పుడు నీకు శుభ దుఃఖానికి అతీతమో లేకపోతే శుభ దుఃఖానికి అనుమానమో తెలుస్తుంది అని ఆ విధంగా అది కాబట్టి అంటే సుఖీ దుఃఖియే సుఖ దుఃఖము ఒక అతీతమైనటువంటి ఆత్మధైర్యం పరమాత్మ అనే ఇలాంటి పెద్ద కబుర్లు ప్రత్యక్ష విరుద్ధమైన కబుర్లు చెప్తున్నావు దాని మీద సిద్ధాంతం ఇది సిద్ధాంతం ఇక్కడ ఉన్న